जलचर मृगभूसुरूप जलचर मृगभूसुरूप कमल नेत्र, सुंदर सुमा गात्रा नेत्र, सुंदर सुमा गात्रा चमलने सुम गात्र देव की प्रियपुत्र समस्तलोकसूत्र निखिलवना निर्मल जीवन सर्वेशता విశ్వకారణ విశ్వణ పన్న కషయనాటీరాద్రితగన మండలసుందరా మంజుల మురళీ మనోహరా నీలి గనమండలసుందర మరళీ మనోహరా వేదాంత విజ్ఞానస్వేశ్వర జల్లచర మృగభూసు నరూపా జల్లచరూరూ అందమైనవి ఈ ప్రపంచంలో అదృశ్యం అవుతున్నాయి కానీ అందం అదృశ్యం కావడం లేదు గాయకులు కనుమడుగవుతున్నారు కానీ గానం వినిపిస్తూనే ఉంది సంగీతం చిరంజీవి శోభిస్తుంది చెట్లు పడిపోతున్నాయి కానీ గాలులు వేస్తూనే ఉన్నాయి జలాశయాలు ఇంకిపోతున్నాయి కానీ జలాలు పొంగుతూనే ఉన్నాయి ఇదంతా వైభవం పరమాత్మ వైభవం ఈ వైభవం తెలిసిన వారిలో అవగాహన నూతన చిగుళ్ళు తొడిగి శోభిస్తుంది కాదు జీవితమే ఒక అందమైన మలుపు తిరుగుతుంది ఆశించవలసింది అదృశ్యమయ్యే వాటిని కాదని బుద్ధికి తెలుస్తుంది నిత్య వస్తువునే పొందాలని అదే జీవితంలో ఏకైక లక్ష్యమని బుద్ధి నిర్ణయిస్తుంది ఆ తరువాత దానిని అన్వేషించేందుకు ప్రారంభిస్తుంది అర్ధం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది పరితపిస్తుంది ఈ ప్రయత్నాలే పరితాపాలే ధర్మరాజు యొక్క సున్నితమైనటువంటి హృదయాన్ని స్పృశించి ఆరు ప్రశ్నలను కదిలించింది అంపశయ్యపై పడుకోనున్న భీష్మాచారు వారి ముందు నిలబడి తలవంచి నమస్కరించి సమాధానాలకై నిరీక్షిస్తున్నాడు ధర్మరాజు కిమేకం దైవతం ఇది ధర్మరత యొక్క మొదటి ప్రశ్న ఈ ప్రపంచంలో ఏకైక దైవం ఎవరు ప్రశ్న ప్రశ్న ఈ ప్రథమ ప్రశ్నకు భీష్మాచార్యుల వారు సమాధానం చెబుతూ ఉన్నారు పవిత్రం దైవతం దేవత్య పవిత్రం య పవిత్రాణాం పవిత్రం పవిత్రములకు పవిత్రమైనటువంటి వాడు శుభములకు శుభమైనటువంటి వాడు దేవతలకు దైవమైన వాడు భూత కోటికి నశించినటువంటి తండ్రి ఇతడే ఏకైక దైవము అని ప్రథమ ప్రశ్నకు భీష్మాచార్యులు వారిచ్చిన సమాధానం పావనాం తీర్థాదీనా పవిత్రం ఇత్యర్థ పవిత్రమైనటువంటి తీర్థక్షేత్రాలు ఉన్నాయి తమలో మునక వేసిన వారి యొక్క పాపాలను హరించి వారిని పవిత్రులు చేస్తాయి ఈ తీర్థ పుణ్యతీర్థాలు కానీ అటువంటి పుణ్యతీర్థాలను కూడా పవిత్రం చేసేవాడు కావడం చేత పరమాత్మ పవిత్రములకు పవిత్రుడై శోభిస్తూ ఉన్నాడు మంగళానాంచ శుభములకు కూడా తాను శుభమైనటువంటి వాడు మంగళకరమైనవి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి కానీ అవన్నీ నశించిపోతూ ఉన్నాయి ఒక దశలో కానీ పరమాత్మ అవినాశి అద్వయుడు అవ్యయుడు కనుక ఆయన నశించేటువంటి వాడు కాకపోవడం చేత ఆయన మంగళములకు మంగళమై శుభకరుడై శోభిస్తూ ఉన్నాడు అటువంటి పరమాత్మను ఆరాధించేటువంటి భక్తులు కూడాను మంగళకరులై శుభకరులై ఈ ప్రపంచంలో శోభిస్తూ ఉన్నాడు అమంగళం నాస్తి భగవా మంగళాయతనం హరి మంగళస్వరూపుడైనటువంటి శ్రీహరిని పరమాత్మని ఎవరైతే హృదయములో ధ్యానిస్తూ ఉంటారో తేషాం అట్టి వారికి సర్వదా సర్వకార్యు అన్ని కాలాలలో అన్ని కార్యాలలో అమంగళం నాస్తి అశుభము అనేటువంటిదే ఉండదు అని శాస్త్ర నిర్ణయం కనుక పరమాత్మని ధ్యానించేటువంటి భక్తులు కూడాను మంగళకరులై ఈ ప్రపంచంలో శోభిస్తూ ఉన్నారు కనుకనే పరమాత్మ దేవ దేవుడై శోభిస్తూ ఉండాడు దైవతం దేవతానాం చూతానాం యో వ్యయ పిత యహ భూతానాం అవ్యయత ఆయన నశించినటువంటి తండ్రి సమస్త భూతకోటికి ఈ ప్రపంచంలో మనకు జన్మనిచ్చి మనల్ని పెంచి ప్రేమన పంచి పోషించి ఒక్క క్షణాన గల్లంతై మనల్ని దుఃఖానికి గురి చేసేటువంటి తండ్రులు ఉన్నారేమో గాని నశించినటువంటి తండ్రి అవ్యయుడైనటువంటి వాడు పరమాత్మ ఇతడే ఏకైక దైవము అని ధర్మరాజు అడిగినటువంటి ప్రథమ ప్రశ్నకు భీష్మాచారు వారు సమాధానమిచ్చారు నాయనా ధర్మపుత్ర ఈ లోకములో ఏకైక దైవము ఎవరు అని అడిగవు కదూ అతడు జీవులందరికీ ఏకైక గమ్యస్థానము ఏది అనేది ధర్మరాజ యొక్క రెండవ ప్రశ్న ద్వితీయం ప్రశ్న పరిహరది ఈ రెండవ ప్రశ్నగా సమాధానమిస్తున్నారు భీష్మాచార్యు వారు పరమం యో మహత్త పరమం యో మహద్ బ్రహ్మ పరమం పరాయణం ఏ పరమాత్మతత్వము పరమోత్కృష్టమైనటువంటి తేజస్వరూపమై ఉందో ఏ పరమాత్మతత్వము తపోమయమై ఉందో సత్య జ్ఞానానంద స్వరూపమై ఉందో పరమం యహ పరాయణం అతడి జీవులందరికీ ఏకైక గమ్యము అని ఈ రెండవ ప్రశ్నకి భీష్మాచార్యుల వారు సమాధానమిచ్చారు పరమం యో మహత్త మహత్తేజ పరమం ప్రకృష్ట ఈ ప్రపంచంలో చాలా వెలుగులు ఉన్నాయి కానీ అవన్నీ కాలములో వెలవెల పోతున్నాయి కారణం సింపుల్ అవి వెలగడానికి మరొక దాని మీద ఆధారపడి ఉండడమే స్వప్రకాశం కాకుండా ఉండడమే కానీ పరమాత్మ యొక్క తేజము స్వప్రకాశ చైతన్యం అందుకనే అది వెలుగులకు వెలుగు ఆరని వెలుగు మారని వెలుగు మరొక దానిపై ఆధారపడని వెలుగు ఈ కాలములో అన్నీ కరిగిపోతున్నాయి వెలుగులన్నీ కనుమురుగైపోతున్నాయి కూలిపోతున్నాయి కాలిపోతున్నాయి కానీ పరమాత్మ తేజం కాలాన్ని కూడా ప్రకాశింపజేసేటువంటి స్వప్రకాశ చైతన్యం ఒక విధంగా చెప్పాలంటే కాలం కూడా కనుమరుగయ్యేది నశించిపోయేది కానీ పరమాత్మ అవినాశి అద్వైయుడు అనుక పరమ తేజ రూపుడై శోభిస్తూ ఉండాడు పరమాత్మ కనుకనే ఆయనా సత్య జ్ఞానానందస్వరూపుడు పరమం యో మహతేజ మహత్తపహ మహద్బ్రహ్మ పరమం య పరాయణం సహ సర్వభూతానా ఏకం పరాయణం ఇది వాక్యర్థ కనుక అతడే జీవులందరికీ ఏకైక గమ్యము అని ధర్మరాజు అడిగినటువంటి రెండవ ప్రశ్నకు భీష్మాచారులు వారిచ్చిన సమాధానం నాయన ధర్మపుత్ర ఈ ప్రపంచములో జీవులందరికీ ఏకైక గమ్యస్థానము ఎవరు అని అడిగావు కదూ అతడు ఇతడే స్వ శుభం అనేది ధర్మరాజు అడిగినటువంటి మూడవ ప్రశ్న ఎవరిని స్తుంచడం వల్ల మానవాళికి శుభం కలుగుతుంది ఈ ప్రపంచంలో అనేది ధర్మరాజు యొక్క మూడవ ప్రశ్న తృతీయం ప్రశ్న పరిహరది ఈ మూడవ ప్రశ్నకి సమాధానం చెబుతున్నారు భీష్మాచార్యులు వారు అనాది నిధనం విష్ణు సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షువన్ గో భవే అనాది నిధనం షడ్భావ వికార వర్జితం ఎవరైతే మార్పు లేని వాడై ఉన్నాడో వ్యాపనశీలం సర్వ వ్యాప్కుడై ఉన్నాడు సర్వలోకమహేశ్వరం అన్ని లోకాలకే ప్రభు ఉన్నాడు లోకాధ్యక్ష ఈ లోకాన్ని నియమించేవాడై ఆజ్ఞాపించేవాడై ఉన్నాడో అటువంటి పరమాత్మను స్థుతించడం చేత సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి విడిపడి శుభాన్ని పొందుతున్నారు మానవులు అనేది మూడవ ప్రశ్నకి భీష్మాచారుల వారిచ్చినటువంటి సమాధానం జీవితంలో నిజాలను నిజాలుగా అంగీకరించగలిగితే మేడలు దూరమైపోతూ ఉంటాయి మనలో ఏ లోపాలు లేవు అని భావించడం ఎంత అనుచితమో సర్వజ్ఞులైనటువంటి పరమేశ్వరునిలో ఏవో కొన్ని లోపాలు ఉంటాయి అని భావించడం అంతకన్నా అనుచితం కనుక మన లోపాలను లోపాలుగా గుర్తించి పరమాత్మ వైభవాలను దర్శించే దిశగా మన ఆలోచనలు కదిలినప్పుడు మనలో పవిత్రత చోటు చేసుకుంటుంది ప్రసన్నత మొలకలెత్తుతుంది ఇక్కడే స్తోత్రాలకు స్థుతులకు ప్రారంభం స్థుతులు అంటే పొగడతలు కావు ప్రశంసలు కావు అనంతుడైనటువంటి పరమాత్మను పొగడడానికి మనకెలా తరం మన సాధ్యమాది ఇవన్నీ సాధనలు ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క వైభవాన్ని దర్శించే ఆనందకర వీక్షణాలు మంగళకర వీక్షణాలు ఇవన్నీ అందుకనే స్థుతులు స్తోత్రాలు శుభప్రదంగా ఉన్నాయి పవిత్రంగా ఉన్నాయి ఈ యొక్క ప్రపంచంలో కనుక ఎవరిని స్థుతించడం వల్ల మానవాడికి శుభం కలుగుతుంది అంటే ఇటువంటి పరమాత్మను స్థుతించడం వల్ల ఈ స్తోత్రాల వల్ల మానవులు శుభాన్ని పొందుతారు అని భీష్మాచార్యుల వారు మూడవ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు నాయనా ధర్మపుత్ర ఎవరిని స్థుతించడం వల్ల మానవాళికి శుభం కలుగుతుంది అని అడిగావు కదూ అతడు ఇతడే అంత కం ప్రాప్ యుర్మానవా శుభం ఇది ధర్మరాజు అడిగినటువంటి నాలుగవ ప్రశ్న ఎవరిని అర్చించడం వలన ఈ ప్రపంచంలో జీవులు శుభాన్ని పొందుతారు అనేది ధర్మరా జరిగినటువంటి నాలుగవ ప్రశ్న చతుర్థ ప్రశ్న సమాధీయతే ఈ నాలుగవ ప్రశ్నకు భీష్మాచార్యుల సమాధానం చెబుతూ ఉన్నారు అవ్యయం నశించినటువంటి వాడు అటువంటి పరమాత్మను నిత్యం సదా భక్త్యా భక్తితో ధ్యాయన్ ధ్యానించి స్తువన్ స్తుతించి నమశ్యన్ నమస్కరించి అర్చయన్ అర్చించి ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా మానవులు పవిత్రులవుతూ ఉన్నారు శుభములు పొందుతూ ఉంటారు శుభకరులే శోభిస్తూ ఉండారు అనేది ధర్మరా జరిగినటువంటి నాలుగవ ప్రశ్నకి భీష్మాచారు వారి సమాధానం మనం ఈ ప్రపంచంలో ఎంత పరిమితంగా ఉన్నామో మనకు తెలుసు ఎటువంటి పరిమిత శక్తులతో ఉన్నామో మనకు తెలుసు మన శక్తి పరిమితం మన జ్ఞానం పరిమితం మన యుక్తి పరిమితం కానీ భక్తి ఈ పరిమిత జీవనాన్ని మరిపిస్తుంది అందుకే భక్తి సాధన పవిత్రమై శోభిస్తూ భక్తి సాధనలో మనతో పాటు ఉండేది ఎవరో కాదు భావన ఈశ్వర భావన పరమేశ్వర భావన ఈశ్వర భావన మనకు తోడుగా ఉంది అంటే ఈశ్వరుడు మన తోడున్నాడని అర్థం పరమేశ్వరుడు మనకు తోడుగా నీడగా ఉండేటప్పుడు ఇక మన జీవితంలో లోటేమిటి చేటేమిటి పరమాత్మ ఏదైతే మనకు ప్రసాదించాడో దానినే మనం ఆయనకి నైవేద్యంగా సమర్పిస్తూ పరమాత్మ సృష్టిలో ఉండేటువంటి వస్తువులే భక్తితో ఆయనకు మనం సమర్పించుకుంటూ ఉన్నాం ఒక పండును పరమాత్మకు సమర్పిస్తాం ఇది నైవేద్యం ఒకవేళ పండు లభించకపోతే పుష్పం పుష్పం ప్రాప్తించకపోతే పాత్రం పత్రం కూడా దొరక్కపోతే నీరు నీరు కూడా ఇంకిపోతే కన్నీరు కన్నీరు కూడా కరువైపోతే పోవచ్చు కన్నీళ్లు కూడా ఇంకిపోవచ్చు కానీ నా కన్నీళ్లు ఇంకిపోయాయి అనేది నా మనసుకు తెలుస్తుంది నా మనసులో భావాలున్నాయి భౌతికంగా నాకు దారిద్రం ఉండొచ్చు అంత మాత్రాన భావ దారిద్రంతో నేను కొనసాగాల్సినటువంటి అవసరం ఏముంది నాకు లేనివన్నీ నా భావనలో సృష్టించుకుంటాను పరమాత్మకు సమర్పిస్తాను ఇది పూజే అర్చనే మానస పూజ అందుకే భక్తి కార్యాలన్నీ పవిత్రాలై శోభిస్తున్నాయి భగవద్భక్తి కలగాలే కానీ మాటలు పాటలు చూపులు తలపులు అన్ని భక్తి కార్యంలోనే ఓలలాడుతూ ఉంటాయి తల్ల మొ ఎదు నిన్నా నీ తల్ల పుల్లి ఆడినా ని పోతలే మాటాడినా ఈ మాటలే ఆడినా కన్ను పాపలు చూడాలని నా కన్నులు నిన్ను చూపాలని కన్ను పాపలు అశువులు బాసే వేలలోగా నీ రోపే చూపు కావాలని మాడినా పాపలి మాట్లాడినా మే పాడినా ఎవరిని అర్చించడం వల్ల ఈ ప్రపంచంలో శుభం కలుగుతుంది అని అడిగావు కదూ అతడు ఇతడే కో ధర్మ సర్వధర్మానాం భవత పరమ మత అన్ని ధర్మాలలో ఏది ఉత్తమోత్తమైనటువంటి ధర్మమని మీ అభిప్రాయము అని ధర్మరాజు ఐదవ ప్రశ్నను అడిగాడు పంచమం ప్రశ్న సమధత్తే ఈ ఐదవ ప్రశ్నకి భీష్మాచార్య వారు సమాధానం చెబుతూ ఉన్నారు పద్మనయనుడైనటువంటి పరమాత్మని భక్త్యా భక్తితో ఎవరైతే స్థుతిస్తూ అర్చిస్తూ ఉంటారో ఇది ధర్మాలన్నిటిలోకి ఉత్తమమైనటువంటి ధర్మం ఇలా అర్చించడం అని భీష్ముల వారు తమ అభిప్రాయంగా ఐదవ ప్రశ్నకి సమాధానాన్ని తెలియజేస్తూ ఉన్నారు భగవంతుడు ఎంత ప్రధానమో భక్తి అంత ప్రధానం భక్తి ఎంత ప్రధానమో భక్తి సాధన అంత ప్రధానం భక్తి సాధనలో ప్రేమ అనుకూలిస్తుంది ప్రేమ పెరిగితే అవగాహన చిగురిస్తుంది ఆంతర్యం సుగుణాలతో పుష్పిస్తుంది ఆ తరువాత అమృత ఫలం సిద్ధిస్తుంది అందుచేతనే భక్తి కార్యాలనే పవిత్రమై శోభిస్తూ ఉన్నాయి భగవంతునితో మన సంబంధాన్ని సుస్థిరపరిచేటువంటి భక్తి సాధనలనే కూడాను పవిత్ర ఈ కారణం చేతనే పద్మ పాదార్చన ధర్మాలన్నిటిలోకి ఉత్తమోత్తమైనటువంటి ధర్మమని భీష్మాచార్యుల తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ నాయన ధర్మపుత్ర అన్ని ధర్మాలకు ఆధారమైన వాడు ఆశ్రయమైనవాడు ఇతడిపన్ జంతు జన్మ సంసార బంధనాత్ ఎవరిని జపించడం వల్ల జీవులు ఈ సంసార బంధాల నుండి విడిపడి తరిస్తున్నారు అనేది ధర్మరాజు అడిగినటువంటి చివరి ప్రశ్న షష్ట ప్రశ్న సమాధీయతే ఈ ఆరో ప్రశ్నకు సమాధానం చెబుతూ ఉన్నారు భీష్మాచారుల వారు జగత్ దేవదేవం అనంతం పురుషోత్త అనంతుడు పురుషోత్తముడైనటువంటి పరమాత్మను ఈ విష్ణు సహస్ర నామ స్తోత్రము ద్వారా ఎవరైతే కీర్తిస్తూ ఉన్నారో అటువంటి వారు సర్వబంధాల నుంచి విడిపడి తరిస్తారు అనేది భీష్మాచార్యుడు వారి యొక్క సమాధానం భక్తి చాలా పవిత్రమైంది ఇంతవరకు మనం చూచాం కాని భగవద్భక్తి కుదిరినప్పుడు ప్రేమ మరొక చోట ఉండదు ఉండలేదు సా పుసుముని పరమ ప్రేమ రూప భగవంతుని అందరి ప్రేమయే భక్తి అర్థంగానే దానిని అవసరం దానిని మనం ఎప్పుడూ ఆశించాం కనుక భగవంతుడు కావాలి అనుకున్నప్పుడు భగవంతుడు అవసరమైనప్పుడు భగవంతుడంటే కూడా ఏమిటో మనకి తెలిసి ఉండాలి ఏమని భగవంతుడు జగత్ప్రభు అని దేవదేవుడని అనంతుడని పురుషోత్తముడని ఈ విధంగా తెలిసిన తర్వాత స్థువన్ నామ సహస్రేణ నామహస్రేణ నామహస్రేణ స్థువన్ ఆ పరమాత్మను స్థుతిస్తూ ఉండేటువంటి వారు సర్వబంధాల నుంచి విడిపడి ముక్తులై తరిస్తారు అనేది భీష్మాచార్యులు వారి యొక్క సమాధానం ఈ ఆరవ ప్రశ్నకి నాయన ధర్మపుత్ర ఎవరిని జపించడం వల్ల సర్వబంధాల నుండి విముక్తిని పొంది తరిస్తారు జీవులను అడిగేవే అతడు ఈతడే ఈ విధంగా ధర్మరాజినటువంటి ఆరు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తరువాత భీష్మాచార్యుడు వారు విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని ప్రారంభిస్తూ పరమ పవిత్రమైనటువంటి ఈ స్తోత్రంలో మొదటి నామం విశ్వం తరువాత ప్రవచనంలో మనం కూడా స్తోత్రాన్ని విశ్వం అనేటువంటి దివ్య నామంతో ప్రారంభిస్తూ ఉన్నాము ఓం నమో భగవతే ఆలోచించకుండా మనసు ఉండలేదు ప్రేమించకుండా మనిషి ఉండలేదు కాకపోతే మనం దీనిని ప్రేమిస్తున్నాము ఎవరిని ప్రేమిస్తున్నాము ఎందుకోసం ప్రేమిస్తున్నాము మనకు చున్నంగా తెలిసి రావాలి ప్రేమించడం తప్పు కాదు ప్రేమించడంలో దోషము లేదు కానీ ఒకరికి ఇవ్వవలసినటువంటి ప్రేమను మరొకరికి కనుక ఇస్తే దానివల్ల ఇచ్చిన సుఖం ఉండదు పుచ్చుకున్న సుఖం ఉండదు ప్రేమ యొక్క పరిస్థితి అలాంటిది ప్రేమలో ఆకర్షణ ఉంటుంది ఆకర్షణే కాదు ఆనందం కూడా ఉండాలి ఆకర్షించేవన్నీ ఆనందాలు కాకపోవచ్చు కానీ ఆకర్షించడమే కాక చెడని చెడిపోని ఆనందాన్ని ప్రసాదించేవాడు పరమాత్మ ఇది ప్రేమలో ఉండేటువంటి పరమాత్మ ప్రేమలో ఉండేటువంటి దివ్యమైనటువంటి విషయం ఆట బొమ్మలతో బిడ్డలు ఆడుకోవచ్చు తాత్కాలికంగా ఆనందాన్ని పొందొచ్చు కానీ ఆకలి అయితే అమ్మ దగ్గరికే రావాలి పాలు అమ్మ నుండి వస్తాయే గానీ బొమ్మ నుండి రావు ఆనందం కూడా అంతే అది ప్రపంచం నుండి వచ్చేది కాదు పరమాత్మ జ్ఞానంలో ప్రాప్తించేది జీవితంలో వచ్చిపోయేవారెందరో కలిసిపోయేవారెందరో కలిసి పోయేవారెందరో సర్వదా సర్వత్ర మనతో కలిసి ఉండేవారెవరు అనే ప్రశ్న కనుక పడిందంటే సమాధానం విచిత్రంగా ఉంటుంది వచ్చేవారు ఉండేవారు కారు పోయేటువంటి వారు ఎప్పుడూ ఉండరు అన్ని కాలాల్లో అన్ని ప్రదేశాల్లో మనతో కలిసి జీవించేటువంటి వాళ్ళు ఎవరు అని గనక ప్రశ్నించుకుంటే పరమాత్మ ఒక్కడే అనే సమాధానం వస్తుంది ఇది పరమాత్మకు మనకు ఉన్నటువంటి సంబంధం దివ్యమైనటువంటి సంబంధం అయితే ఆ పరమాత్మ ఎవరు ఎక్కడున్నాడు నీకు ఆయన చిరునామా కావాలా అనంతనాముని చిరునామా కావాలా అయితే ఆయన చిరునామా ఇదే జీవితంలో కొన్ని నమ్మాలి కొన్ని అర్థం చేసుకోవాలి స్వర్గం ఉందంటే ఈ లోకం ఆలోకం ఈ అమలోకం ఉందంటే నమ్మాలి ఎందుకో తెలుసా వాటిని పరిశీలించుకొని పరీక్షించుకునేటువంటి అవకాశం లేదు గనక కానీ నీళ్లలో హైడ్రోజను ఆక్సిజన్ కలిసి వాటర్ ఈజ్ ఇది నమ్మాల్సిన విషయం కాదు తెలుసుకోవాల్సిన విషయం జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం ఇక్కడ నమ్మకానికి అవకాశం లేదు ఏవైతే నమ్మాలి అనుకుంటూ ఉంటామో వాటిని అర్థం చేసుకొని ఈ ప్రపంచంలో సాధించేది ఏది లేదు ఏవైతే అర్థం చేసుకోవాలని ఉన్నాయో వాటిని నమ్మి కూడా సాధించే అవకాశం ఏది ఉండదు పరమాత్మ విషయం జ్ఞాన విషయం ఇది నమ్మకానికి సంబంధించింది కాదు వస్తు సిద్ధి విచారేణ శాస్త్ర విచారంలో సిద్ధించేటువంటి విషయం ఇది అదే ఈరోజు ప్రస్తుతం విష్ణు సహస్రనామ రూపంలో మన ముందు పవిత్రమైనటువంటి కార్యం పరమాత్మ రూపం పరమాత్మదే మరొకరిది కాదు పరమాత్మ నామం పరమాత్మదే అది మరెవరిది కాదు పరమాత్మ నామంలో పరమాత్మ వైభవం దాగుంది ఈ నామ వైభవం తెలిసినటువంటి వారు నామ సంకీర్తనలో సత్య దర్శనం చేస్తారు మనస్సు ధ్యానంలో లయించిపోతుంది ధరించిపోతుంది అందుకనే ఈ కారణంగానే శంకరాచార్య స్వామి విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యాన్ని ప్రారంభిస్తూ సకల పురుషార్థ సాధనం సుఖ సంపాద్యం అల్ప ప్రయాసం అనంత ఫలం అనల్ప ఫలం అన్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఈ నామ సంకీర్తనం అనేటువంటిది చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధి మనకు అనుగ్రహిస్తుంది అంతేకాదు ఇది కష్టం తెలియనటువంటి కార్యం సులభమైనటువంటి సాధన అల్ప ప్రయాసం అనల్ప ఫలం అంటే శ్రమ తక్కువ ఫలం ఎక్కువ అనల్ప ఫలం అనేటువంటి మాట భావగర్భితమైనటువంటి ఉపనిషత్ సందేశం ఉపనిషత్తులో ఏముందో తెలుసా ఎత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యద్ విజానాతి తద్ అల్పం ఎక్కడైతే రెండవ వస్తువు కనిపిస్తూ ఉందో వినిపిస్తూ అది అల్పం ఏదల్పం తన్మర్త్యం ఏదైతే అల్పంగా ఉందో అది ఈ ప్రపంచంలో నశించిపోతుంది కనుక అల్పం అంటే నశించేది అనల్ప ఫలం అంటే నశించని ఫలం అర్థం అదే ఆత్మ ఫలం నిర్వికల్పానందం ఇటువంటి దివ్యానుభూతిని విష్ణు సహస్రనామం మనకు ప్రసాదిస్తూ ఉంది ఈ పవిత్రమైనటువంటి స్తోత్రములో ప్రధమ నామం విశ్వం విశ్వం విష్ణుకారో భూత్యవత్ భూతకృద్ధి భూతాత్మా విశ్వం అనే ప్రథమ నామంతో పరమాత్మని కీర్తిస్తూ ప్రారంభమవుతుంది విష్ణు సహస్రనామం విశ్వశ జగత కారణత్వేన విశ్వం ఇత్యుచ్యతే బ్రహ్మ ఈ విశ్వానికి కారణమైనందున పరమాత్మను విశ్వం అనే నామంతో కీర్తిస్తూ ఉన్నాం ఇక్కడ ఒక విషయము బాగా అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే పరమాత్మ విశ్వం అనేటువంటి నామం వల్ల కీర్తింపబడ్డాడో కార్యరూపంలో గోచరించేటువంటి జగత్తును అధ్యయనం చేయడం వల్ల కారణరూపుడైనటువంటి పరమాత్మను అధ్యయనం చేయడమే జరుగుతుంది కనుక ఇది జాగ్రత్తగా శ్రద్ధతో విశ్లేషించి అర్థం చేసుకోవలసినటువంటి విషయం కార్యరూపంలో ఎక్కడ ఏది గోచరించినా దాని వెనక కారణం ఒకటి ఉండాలి కారణం నుండి ఉత్పన్నం అవుతుంది కార్యం కారణం వేరుగా ఉండేందుకు అవకాశం లేదు మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి కుండ ఉంది కుండ కార్యం దీనికి మట్టి కారణం ఇది మనకు తెలుసు ఈ విధమైనటువంటి కారణ కార్యాల్లో సత్యం ఏది మృత్తికే సత్యం మట్టి సత్యం అంటే కుండ సత్యం కాదా కాదు ఎందుకని మరొక దాని మీద ఆధారపడి ఉండేది ఏది సత్యం కాదు కనుకనే మట్టి సత్యం కుండ ఉంది మట్టి లేకుండా కుండ ఉండేందుకు అవకాశం లేదు కనుక కుండ సత్యం కాదు కానీ కుండ లేకపోయినా మట్టి ఉంటుంది కనుక మట్టి సత్యం మట్టి పాత్రలన్నీ మట్టి కన్నా వేరుగా ఎప్పుడూ ఉండలేవు మట్టి పాత్రలో ఉన్నదంతా కూడా మట్టి కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు కనుక మృత్తికే తీవ సత్యం మట్టి ఒక్కటే సత్యం కనుక కొండలో తలదూర్చితే మనం మట్టిలో తేలుతాం విశ్వాన్ని అధ్యయనం చేస్తే విశ్వం కనుక మన తలకెక్కితే మన తలపులలో కదిలేది విష్ణువే విశ్వం కార్యం విష్ణువు కారణం కారణమైనటువంటి విష్ణువు కన్నా విశ్వం అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు సద్బ్రహ్మ కార్యం సకలం సదైవ సన్మాత్రమే పరమాత్మ నుంచి ఆవిర్భవించినటువంటి ఈ జగత్ ఏదైతే ఉందో ఇది పరమాత్మ కన్నా భిన్నంగా ఉండేందుకు అవకాశం లేదు కనుక విశ్వానికి ఆధారమైనటువంటి వాడు విష్ణువే గనక విశ్వం విష్ణువు కన్నా నాణ్యంగా ఉండేందుకు అవకాశమే లేదు కాబట్టి ఉన్నదంతా విష్ణువే మట్టి పాత్రలో ఎలాగైతే మట్టే ఉందో ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడాను పరమాత్మే కానీ రెండవ వస్తువు ఉండేందుకు అవకాశమే లేదు సర్వం కల్విదం బ్రహ్మ నేహనాస్తికించన మరి అలాంటప్పుడు ఈ ప్రపంచం వివిధ రూపాలతో కనపడుతూ ఉంది ఇదంతా ఒకటిగా తెలిసి రావడం లేదు ఇక్కడ నానత్వం గోచరిస్తూ ఉంది కావచ్చు నానత్వం గోచరించినంత మాత్రాన భిన్నత్వం ఉండాల్సినటువంటి అవసరమే లేదు ఈ విషయాన్ని చాందో్యోపనిషత్ అత్యంత వైభవోపేతంగా విశ్లేషించింది విశదీకరించింది యథామ్య మృత్పిండేన ఏకేన మృత్పిండేన సర్వం రుణ్మయం విజ్ఞాతం సత్ వాచారంభణో వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం కార్యరూపాల్లో ఉండేటువంటి మట్టి పాత్రలో మట్టి కన్నా అన్యంగా రెండవది ఉండేందుకు అవకాశమే లేదు గనక ఉన్నదంతా కూడా మట్టి మృతికెచ్చేవ సత్యం అలాంటప్పుడు ఈ కుండ కూజ మూకుడు ఇవన్నీ ఏమిటి అదంత వాచారంభణం కేవలం నామధ్యేయం ఎవరి నామధేయం ఎవరికి నామధ్యేయం రూపానికే రూపానికే నామం రూపం ఉంది గనక నామం ఉంది కుండ రూపంలో గోచరిస్తూ గనక కుండ యొక్క నామం కూడా ఉంది వాస్తవానికి మృతికెచ్చేవా సత్యం ఉన్నది మట్టి ఒక్కటే ఇక్కడ భేదాలు లేవు విభేదాలు లేవు ఏకమైనటువంటి వస్తువుని ఎక్కడైతే దర్శిస్తూ ఉన్నామో అక్కడ జగడాలు ఆగడాలు ఉండేందుకు అవకాశమే లేదు ఏక్ నిరంజన్ దో గడబిడంతి ఎయ్ నేను కుండను నీకన్నా చాలా పెద్దదాని కూజా ఓ నేను కూజాను అందం ఉండాలి కాని కండబలం కాదే కుండ ఇది జగడం ప్రపంచంలో గండం కూజాలో కొండలో ఉన్నదంతా మట్టి అని తెలిసినప్పుడు ఈ జగడాలు ఆగడాలు ఉండేందుకు అవకాశమే లేదు అట్లాగే ఈ ప్రపంచం పరమాత్మ కన్నా వేరుగా సత్యం ఎప్పుడైతే అర్థమైపోయిందో మట్టి పాత్రలో ఉన్నదంతా ఎట్లాగో అయితే మట్టినో అట్లాగే ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా విశ్వంలో ఉన్నదంతా కూడా విశ్వనాథుడే కానీ విశ్వ విశ్వం విశ్వం కన్నా వేరుగా ఉండేందుకు అవకాశం లేదు అనేటువంటి సత్యం ఎప్పుడైతే మనకు బోధపడుతుందో ఇక్కడ ఇతరుల అవసరాలు మన అవసరాలుగా మారిపోతూ ఉంటాయి ఏదైతే మనకు ప్రతికూలంగా ఉంటుందో అది ఇతరుల విషయంలో చేయకుండా ఉంటాం ఆత్మన ప్రతికూలాన్ని పరేషాం నా సమాచార నీకు ఏదైతే ప్రతికూలంగా ఉందో అది ఇతరులకు నువ్వు చేయకూడదు ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని శాస్త్ర ప్రవచనాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రములో ప్రధాన నామైనటువంటి విశ్వం మీద వ్యాఖ్యానం చేస్తూ శంకరాచార్యుల వారు భాష్యంలో ఈ శ్లోకాన్ని ఉటంకిస్తారు కనుక ఏదైతే నీకు ప్రతికూలంగా ఉందో అది తరులకు నువ్వు చేయకూడదు ఈ అవగాహనలోనే నవ సమాజ నిర్మాణం సమాజ కల్యాణం నిజమైనటువంటి ఆవిష్కరణను పుంజుకుంటూ ఉంది ఒక విధంగా చెప్పాలంటే జ్ఞానపూరిత సామాజిక స్పృహకు ఇక్కడే పునది కారణం నీలో ఏదైతే ఉందో అదే పక్కవారిలో కూడా ఉంది నీ స్వరూపమే అది మట్టి పాత్రలో ఉన్నదంతా కూడా మట్టినని ఎట్లాగైతే తెలుసుకున్నామో విశ్వంలో ఉన్నదంతా కూడా విశ్వనాథులు సత్యం మనకి ఎప్పుడైతే ఎరుగుపడిందో మనము ఇతరులు వేరు కాదు నేహ నానాస్తికించనా ఇక్కడ రెండవ వస్తువే లేదు అనేటువంటి సత్యం మనకు బోధపడుతూ ఉంది ఇక్కడ పొరుల్ని మనం ప్రేమించకుండా ఉండలేం ఇతరులను ప్రేమించు అని చెప్పే సూక్తే కాదు ఇక్కడ ఉండేది అసలు ఎందుకు ప్రేమించాలనో తెలియజేసే యుక్తి కూడా ఉంది ఇది శాస్త్ర వైభవం ఇది విష్ణు సహస్రనామ వైభవం కనుక విశ్వం ఏదైతే ఉందో ఇది విష్ణువు కన్నా అన్యం కాదు అనేటువంటి సత్యం మనకు బోధపడింది ఇది గనక అర్థమైందా జీవితం శోభిస్తుంది అర్థం కాలేదా ఇక్కడి నుంచే కాలుష్యాలు కాపట్యాలు హింసలు స్వార్థాలు అభిమానాలు రాగద్వేషాలు అన్ని పుంజుకుంటూ ఉంటాయి మరి అర్ధం కానంత వరకు జీవితం తడిసిన ఒత్తిల పడి ఉంటుంది అర్థమైన క్షణాన అవగాహనకు వచ్చినటువంటి క్షణాన సర్వం కలివిదం బ్రహ్మ ఈ విషయం కూడా భగవంతుడే అని తెలిసినటువంటి క్షణాన ఈ తడిగా పొడిగా ఉండేటువంటి ఒత్తి జ్ఞాన జ్యోతితో శోభిస్తుంది జ్ఞానంలో పండుతుంది ఇక్కడ నుండే పరాభక్తి పరాకష్టం అందుకుంటూ ఉంది Oh, no, no, no కమలాల అలరారుటకు ఎదురు చూచిన మొగ్గను నీ పద కమల అల్లరారుటకు ఎదురు చూచిన మొగ్గను నేడు ఎదవిరూసిన పూను రాధను నీ రాధను ఆ రాధన చేసే రాధను రాధను నిరపరాధను రాధను మీరాధను నీ గుడి ముంగిట వెలుగుచిమ్ముటకు వేచియుండిన పత్తిని నీ గుడి ముంగిట వెలుగు చిమ్ముటకు వేచియు పత్తిని నేడు కాంతిని పే జ్యోతిని రాధను నీ రాధను ఆరాధన तेजे राधनो निराधनों निरपराधनो राधन निराधनो మునా రాగాలుకే నీ మందిరమున రాగాలులికే పల్లవి కదిలిన పాటనో నీ మందిరమున రాగాలులికే పల్లవి కదిలిన పాటనో నేడు చరణము కదిలే పాటనో రాధను నీ రాధను రాధను చేసే రాధను నిరాధను నిరపరాధను రాధను నిరాధను అడుగుల కడ పడి ఉండాలని నీ అడుగుల పడి ఉండాలని కలలు కనినా ముగ్గునూ నీ అడుగుల పడి ఉండాలని కలలు కనినా ముగ్గును నేడు మనసు మురిసిన సిగ్గునూ రాధను నీ రాధను ఆరాధన చేసే రాధను నీరాధను నిరపరాధను రాధను నీరాధను ఆరాధన చేసే రాధను నిరాధను నిరపరాధను విశ్వం విష్ణువు కన్నా వేరు కాదు అనేటువంటి సత్యం తెలిసింది కాకపోతే విష్ణువుకి విశ్వం అనే పేరు ఎందుకు వచ్చినట్లు ప్రపంచం ఉంది అంటే ప్రపంచం ప్రపంచంగా ఉందని కాదు ప్రపంచం పరమాత్మగా ఉంది జగత్తు జగత్తుగా సత్యం కాదు జగత్తు జగదీశ్వరుడుగా సత్యం ఇదే వేదాంత అవగాహన బ్రహ్మయ్య వేదం సర్వం ఇదం సర్వం విశ్వం బ్రహ్మయేవా ఈ విశ్వం ఈ ప్రపంచం కూడా బ్రహ్మమే బ్రహ్మం అన్యంగా ఉండేందుకు అవకాశమే లేదు ఎప్పుడైతే నియమాలతో నీతితో ఈ ప్రపంచం తెలుస్తూ ఉందో ఈ సృష్టి కార్యరూపంలో ఉంది అర్థం చేసుకోండి కార్యం ఉందా కనుక దాని వెనక కారణం ఉంది కారణం నుండి ఎప్పుడైతే కార్యం ఉత్పన్నమైందో ఈ కార్యం కారణం వేరుగా ఉండేందుకు అవకాశం లేదు కనుక ఈ సృష్టిలో ఉన్నదంతా కూడాను పరమాత్మే అనేటువంటి విషయం నిర్ధారణ జరిగింది అందుకే ఇందుగలడు అందులేడనే సందేహము వలదు అంటూ విష్ణుమూర్తి యొక్క వైభవాన్ని దివ్యంగా కీర్తించాడు ప్రహ్లాదుడు జ్ఞానం కలిగి సర్వత్రా పరమాత్మను దర్శించగలిగితే సూపుల్లో మనసుల్లో వికారాలు అదృశ్యమైపోతాయి ద్రోహాలుండవు దోషాలుండవు మోహాలు ఉండవు మోసాలుండవు భయాలు అంతరించిపోతాయి ద్వేషాలు అదృశ్యమై ప్రేమలు పుట్టుకొస్తాయి అసూయల స్థానంలో అవగాహనలు మొలకలెత్తుతాయి సుఖ సంతోషాలతో ఇటు వ్యక్తి अट सू पुव्व आरोप शोभिस्ट विश्व कल्याण वस्तु सर विश्व विष्णु कना वेर का सत्यमर्थम इतना विष्णुवर आये एक् उड़ो अदी चूदा ओं नमो भगवते वादेवा <द्गागागागागागागागागागागागागागागागागागा> ఈ ప్రపంచం చాలా విశాలమైంది ఇక్కడ ఏ దారి ఎటుపోతుందో అర్థం కాదు ఎవరి బాధలు వాళ్ళకున్నా ఈ ప్రపంచంలో ఎవరి కష్టాలు వాళ్ళకున్నా ఈ ప్రపంచంలో మన బాధల్ని వినిపించడానికి మన మొరును ఆలకించడానికి ఎవరున్నారు ఈ ప్రపంచంలో పరమాత్మ తప్ప రెండవ వ్యక్తి లేడు ఇంతవరకు ఎందరినో సహాయం అర్థించాం ప్రార్థించాం అవన్నీ నిష్ఫలితమైన ఈరోజు ప్రార్థించవలసింది అర్ధించవలసింది ఏదైనా ఉంటే అది పరమాత్మనే అనేటువంటి సత్యం తెలిసి వచ్చింది ఈ సత్యం తెలిసిన తరువాత జీవితం ఒక అందమైనటువంటి మలుపు తిరుగుతుంది జ్ఞాన మార్గంలో ప్రయాణం సాగుతుంది ఆశా సుడిగాలి ఆగుతుంది కోరికల జడివాణ తగ్గుతుంది మనసు తేలిక బుద్ధి జ్ఞానంతో ప్రకాశిస్తుంది హృదయం సున్నితమైనటువంటి భావాలతో పరవశించిపోతుంది హే భగవాన్ నేను చెట్టు ఎక్కాను పడాలని ఎక్కలేదు కాయలు కోసుకోవాలనుకున్నానే కానీ కాలు జారుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు కానీ పట్టుదప్పి కాలు జారింది కానీ నేను పడలేదు కాలు జారి క్రింద పడుతూ ఉంటే క్రింద కొమ్మను పట్టుకొని ఆగాను క్షేమంగా ఉన్నాను లేకపోతే ఈ వేళకి ఏ ఆసుపత్రిలో ఉండేవాడినో భగవాన్ అలా కాకుండా క్షేమంగా ఉండడానికి పట్టు పట్టుదప్పి కాళ్ళు జారితే చేతులు సహాయం చేసే ఈ రెండు చేతుల్ని నాకు ప్రసాదించింది నీవు భగవాన్ అందుకని నీకు ఏమీ సమర్పించుకోలేక నిన్ను మరవలేక నీవు ప్రసాదించిన ఆ రెండు చేతులు ఎత్తి నీకు నమస్కరిస్తూ ఉన్నా దేశం తిరగాలంటే ఆస్తి ఉండాలి శక్తి ఉండాలి నీ ఆలయం చుట్టూ తిరగడానికి భక్తి ఉండాలి భగవా భక్తి ఉండాలి హే భగవాన్ నీవు ఉన్నట్లుగా నాకు అర్థం ఉంది కానీ ఎలా ఉన్నావో నాకు తెలియడం లేదు ఎక్కడ ఉన్నావో నాకు అర్థం కావడం లేదు తవ్వ తత్వీ కీదృశోసి మహేశ్వరా యా తాదృయ నమో నమ నీ స్వరూపం ఎలా ఉందో నీ తత్వం ఎలాంటిదో తవ తత్వం అహం న జానామి నాకు తెలియదు కాని నీ స్వరూపం ఎలా ఉన్నా నీ తత్వం ఎలా ఉన్నా నే చేసేటువంటి ప్రార్థనలు అభ్యర్థనలు పూజలు అర్చనలు అన్ని నీకే చేరాలి భగవాన్ ఇటువంటి సున్నితమైన పవిత్రమైన మెత్తని భావాలతో భక్తుని హృదయం ఊగుతూ ఉంటుంది సాగుతూ ఉంటుంది కానీ ఈ విధంగా అనిశ్చితంగా అస్పష్టమైనటువంటి మార్గంలో ప్రయాణం కొనసాగడం శాస్త్రం ఈ ప్రయాణాన్ని ఆపదు కానీ దీనికి ఒక అందమైనటువంటి మలుపును కల్పిస్తుంది పరమాత్మ ఎక్కడ ఉన్నాడు నాకు తెలియదు ఈ విషయాన్ని శాస్త్రం అంగీకరించదు పరమాత్మ ఇక్కడ లేడు అక్కడ లేడు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అనేటువంటి సంశయాలకు తెరదించి పరమాత్మ ఇక్కడ ఉన్నాడు ఇలా ఉన్నాడు అని నిర్ణయం చేసి నిర్దేశించి సక్రమైనటువంటి మార్గంలో పంపించేటువంటిదే శాస్త్రం అందుకని శాస్త్రం ప్రమాణమైంది కనుక పరమాత్మ ఎక్కడున్నాడు ఆ ప్రశ్న లేదు పరమాత్మ ఇలా ఉన్నాడు అని చెప్పేందుకు మన ముందు విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది విష్ణు వ్యాపనశీలం విష్ణు విష్ణు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం వేవేష్టి వ్యాపునతి ఇతి విష్ణు సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు దేశ వస్తు కాల పరిచ్ఛేద శూన్యం విష్ణు అనంత ఇత్య కనుక దేశ కాలాదులకు పరిచ్ఛున్నంగానేటువంటి వాడు సర్వవ్యాపకమైనటువంటి వాడు విష్ణువుడు ఇది విష్ణు అనేటువంటి పదానికి అర్థం వ్యాపనశీలం ప్రథమ నామంలో విశ్వేమిటో మనం చూచాం విశ్వం కార్యరూపంలో ఉంది కనుక దీని వెనక కారణం ఒకటి తెలుసుకున్నాం ఆ కారణమే విష్ణు అనేది కూడా మనకు అర్థమైంది ఇది సృష్టి విశ్వం ఎందుకని నియమాలతో నీతితో తెలుస్తూ ఉంది కనుక ప్రయోజనాత్మకంగా ఉంది కనుక ఇది సృష్టి ఇది ఎప్పుడైతే కార్యరూపంలో ఉందో దీని వెనక కారణం ఉండాలి ఆయనే నియంత ఆయనే విష్ణువు అనేటువంటి విషయం మనకు అర్థమైపోయింది కనుక ఎక్కడ సృష్టి జరిగిన ఎవరు సృష్టి చేసినా ఆ సృష్టి చేసినటువంటి వ్యక్తికి సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉండాలి ఎందుకని ఆ జ్ఞానంతోనే సృష్టి చేశాడు గనక కుండను తయారు చేసినటువంటి కులాలుడికి కుండకు సంబంధించిన జ్ఞానం ఉంది కుండ యొక్క ప్రయోజనం తనక తెలుసు కనుక కుండ విషయంలో కుమ్మరి నిమిత్త కారణం ఎఫిషియం కాజ్ అయితే ఈ విశ్వం విషయంలో కుండను తయారు చేయడం కుమ్మరికి ఎట్లాగైతే ఈ విశ్వాన్ని తయారు చేయడం కూడా పరమాత్మకు తెలిసి ఉండాలి కనుక కుండ విషయంలో ఎట్లాగైతే కుమ్మరి నిమిత్త కారణం అయ్యాడు అట్లాగే ఈ విశ్వం విషయంలో పరమాత్మ నిమిత్త కారణం కానీ సృష్టి అంటే ముఖ్యంగా ఒక విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సృష్టి అన్నప్పుడు ఇంతకు ముందు లేనిది అని అర్థం లేనిది కలిగితేనే సృష్టి ఉన్నది ఉంటే సృష్టి కాదు బాగా అర్థం చేసుకోండి కనుక ఇంతకు ముందు లేనిది అన్నప్పుడు కొత్తగా సృష్టింపబడింది అని అర్థం అయితే కుమ్మరి కుండను తయారు చేయడానికి కేవలం కుమ్మరి ఒక్కడే ఉంటే సరిపోదు మట్టి కూడా కావాలి ఇది ఉపాదాన కారణం కుండ విషయంలో కుమ్మరి నిమిత్త కారణం మట్టి ఉపాదాన కారణం అట్లాగే ఈ విశ్వం విషయంలో భగవంతుడు నిమిత్త కారణం ఇట్ ఈస్ క్లియర్ కానీ ఉపాదానం ఏమిటి ఏ వస్తువుతో పరమాత్మ దీనిని తయారు చేశాడు సృష్టికి పూర్వం ఏమీ ఉండేందుకు అవకాశం లేదు ఏ వస్తువు ఉండినా ఆ వస్తువుతో గనక పరమాత్మ ఈ సృష్టిని కనుక తయారు చేస్తే ఆ వస్తువు సృష్టిని నిషేధిస్తుంది సృష్టికర్తని నిరాకరిస్తుంది ఎందుకని అంతకుముందే వస్తువు ఉంది కనుక ఆ వస్తువును తయారు చేసిన సృష్టికర్త అవుతాడే గానీ ఆ వస్తువుతో సృష్టిని తయారు చేసిన సృష్టికర్త అయ్యేందుకు అవకాశమే లేదు ఇక్కడ ఇంకొక సూక్ష్మమైన విషయం కూడా ఉంది సృష్టికి పూర్వం ఆకాశం కూడా లేదు దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ తత ఆకాశ సంభూత పరమాత్మ నుండి ఆకాశం వచ్చిందే గానీ సృష్టికి ముందు ఆకాశం కూడా ఉండేందుకు అవకాశం లేదు కారణం ఆకాశం కూడాను పంచభూతాల్లో ఒకటి కాబట్టి సృష్టి ఎప్పుడైతే జరిగిందో సృష్టికి పూర్వం ఆకాశం కూడా లేదు కనుక ప్రదేశం లేదు అని అర్థం ప్రదేశం లేనప్పుడు పరమాత్మ ఎక్కడ కూర్చొని ఈ సృష్టిని చేశాడు వైకుంఠంలోనా కైలాసంలోనా ఆ లోకంలోనా ఈ లోకంలోనా బాబు చెప్పుకోవడానికి ఇవన్నీ బాగుంటాయి ఏ లోకంలో కూర్చొని సృష్టిని తయారు చేసినా అతడు పరమాత్మ అయ్యేందుకు అవకాశమే లేదు ఎందుకో తెలుసా అంతకు ముందే లోకం ఉంది లోక్యతే ఇది లోక అనుభూయతే ఇత్యర్థహ ఎప్పుడైతే లోకం ఉందో సృష్టి ఉన్నట్లే కారణం లోకాలు కూడా సృష్టిలోనివే సృష్టికి ముందు దేశం లేదు గనక ఒక ప్రదేశంలో కూర్చొని పరమాత్మ సృష్టిని చేయలేడు దేశం లేదు గనక కాలం లేదు కాలం లేనప్పుడు కార్యం జరిగేందుకు అవకాశం లేదు మరి ఏమిటి సృష్టి కనుక సృష్టి అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించడంలో ఉద్దేశం ఏమిటో తెలుసా పరమాత్మ ఎక్కడో కూర్చొని ఎప్పుడో సృష్టిని చేశాడు అని కాకుండా ఉన్నది పరమాత్మ ఒక్కడే అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేయడమే సృష్టి కార్యంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విషయం కనుక సృష్టిని ఏ వస్తువు నుండి చేసినా భగవంతుడు పరిమితులవుతాడు కనుక ఏ వస్తువు నుండి ఈ సృష్టి చేయలేడు మరి ఎలా చేశాడు తన చేశాడు ఇది ఎలా సాధ్యం యథానిద్రయా నీవు నిద్రపోతున్నావే ఆ విషయాన్ని కనుక చూస్తే నీకు కళలు వస్తాయి స్వప్నాల్లో నీకు అనేకమైనటువంటి వస్తువులు కనిపిస్తూ ఉంటాయి కనుక ఒక నగరంలో నువ్వు తిరుగుతూ ఉంటావు బస్సులు వస్తూ ఉంటాయి సైకిళ్ళు వస్తూ ఉంటాయి మనుషులు పోతూ ఉంటారు ఆటోరిక్షలు తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడాను మనకు కళలో కనిపిస్తూ ఉన్నాయి అయితే ఆ కళలో ఈ వస్తువులన్నీ ఎక్కడి నుండి వచ్చాయి దానికి ఉపాదానం ఏమిటి వస్తువు ఏమిటి కొండకు మట్టి ఉపాదానం నీ కళకు ఉపాదానం ఏమిటి నీవే ఎందుకని నీ కలలో నీకన్నా అన్యంగా రెండో వస్తువు లేదు కనుక ఏ వస్తువుతో అయితే సృష్టి జరుగుతుందో ఏది జరిగినా ఆ వస్తువులో ఆ ఉపాదానం కన్నా వస్తువు ఉంది అవకాశం లేదు మట్టితో కుండ తయారైంది కనుక కుండలో ఉన్నదంతా కూడా మట్టే కాబట్టి కుండకు మట్టి ఉపాధాన కారణం కుండలో మట్టే ఉంది నీ కలలో ఉన్నదంతా నీవే ఎందుకని ఆ కళకు ఉపాదాన కారణం నీవే మెటీరియల్ అట్లాగే ఈ విశ్వానికి విష్ణువు కన్నా అన్యంగా రెండవ వస్తువే ఉండేందుకు అవకాశం లేదు గనక ఈ విశ్వములో ఉన్నదంతా కూడాను విష్ణువే గాని రెండవ వస్తువు ఉండేందుకు అవకాశమే లేదు కనుక నీ నామరూపములకు నిత్య జయ మంగళం హే భగవాన్ నీ నామరూపాలకు మంగళం ఎందుకని శుభకరమైనటువంటి నామరూపాలు విష్ణు సహస్రనామ స్తోత్రం ఎందుకు శుభకరమైంది ఇవి భగవంతుని యొక్క నామాలు సహస్రనామాలు సహస్రం అనడం కూడాను అనంతానికి సంకేతం కాబట్టి అన్ని రూపాలు పరమాత్మయ్యే అన్ని నామాలు పరమాత్మయ్యే ఎందుకని ఉన్నదంతా పరమాత్మ కానీ రెండవ వస్తువే లేదు యచ్చకించర్వం దృశ్యతేపివ అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత రోజు మనం పూజలు ఈ మంత్రాన్ని చెబుతూ ఉన్నాం యచ్చకించ జగత్ సర్వం ఈ జగత్తులో సర్వం దృశ్యతే ఏదైతే కనిపిస్తూ ఉందో శ్రూయతే ఏదైతే వినిపిస్తూ ఉందో తత్సర్వం అంతర్బహిష్య బాహ్యాభ్యంతరాల్లో ఏదైతే ఉందో అనంతంలో ఉన్నది అంతా కూడా ఒకే వస్తువు అదే పరమాత్మ కనుక పరమాత్మ కన్నా అన్యంగా సృష్టి లేదు నామరూపాలతో తెలుస్తూ ఉందే గానీ మట్టి పాత్రలంతా ఎట్లాగైతే మట్టి భిన్నం కావో అలాగే ఈ సృష్టిలో గోచరించేటువంటి నామరూపాలన్నీ కూడాను నారాయణుని వేరుగా ఉండేందుకు అవకాశం లేదు కనుక సర్వం విష్ణుమయం జగత్ ఈ సమస్తమైనటువంటి ప్రపంచం ఏదైతే గోచరిస్తూ ఉందో ఇది విష్ణు స్వరూపం ఇది సనాతన ధర్మం విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవం ఈ వైభవం తెలిసిన వారికి ఈ ప్రపంచంలో పవిత్రంగానేది ఏంటి చెప్పండి నీళ్ల పవిత్రం వరుణదేవుడు నిప్పు పవిత్రం అగ్నిదేవుడు గాలి పవిత్రం వాయుదేవుడు నేల పవిత్రం పృథ్వీమాత ఆకాశమా పవిత్రం చిదంబరేశ్వరుడు కనుక ఈ ప్రపంచంలో పంచభూతాల కన్నా లేవు పంచభూతాలు పరమాత్మ స్వరూపాలే గనక అవి కూడాను విభూతులుగా తెలుస్తూ ఉన్నాయి కనుక అన్ని రూపాలు పరమాత్మవే అన్ని నామాలు పరమాత్మవే ఈ ప్రపంచమంతా పరమాత్మ వెలుగులోనే ఉంది ఇలా దీపం తానే Deepa Muniwe Kalaku Jeeva Muniwe Niwe Khrishtha Ilaku Deepa Muniwe Kalaku Jeeva Muniwe Niwe Khrishtha Ilaku Deepa Muniwe ఇళ్ల కలలు కరిగిన చోట ఇళ్ళలో కలలు కరిగిన చోట మిగిలిన ఆశారూపము నీవే ఇళ్లకు దీపమునివే కళ్ళకు జీవమునివే నీవే కృష్ణ ఇళ్లకు దీపమునివే దీపము ఇలా జీవము కు కుముని కృష్ణ దీపము కుదీపముని డే కరువు నీవే రెపరెపలాడే తరువు నీవే నీరు నిండిన చెరువు నీవే అందరికీ బ్రతుకు తెరువు నీవే ఇళ్లకు దీపమునివే కళ్ళకు జీవమునివే కృష్ణ ఇళ్లకు దీపమునివే Oh, my God. చిన్న వారికి హాసమునివే కలవన్ వారి పరిహాసము నీవే కాలములో మాసము నీవే కలిగిన వారి ఆయాసము నీవే ఇళ్లకు దీపమునివే కళ్ళకు జీవమునివే నీ కృష్ణ ఇళ్లకు దీపమునివే This will shall pray it For the first thirst for the second thirst You shall burn as battle In the life of the first thirst In the faith that you may be In the land of the first thirst Intoそして Savior In the light of the first thirst పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న అదృశ్యమైపోయింది పరమాత్మ ఎక్కడ లేడు అనే ప్రశ్న అందలమెక్కింది సృష్టి అంతా పరమాత్మ స్వరూపంగా ఇప్పుడు మనకు అర్థమైపోయింది నీ కలలో ఉన్నటువంటి ప్రతి నీవే ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి విష్ణువే సర్వ రూపాలు ఆయనవే సర్వనామాలు ఆయనవే కనుక విష్ణు స్వరూపం కనుక తెలిసి వచ్చిందంటే భేదాలు గోచరించవు ఇది గడిచిన ఎపిసోడ్లో మనం చూచాం మృతికెత్తేవ సత్యం ఉన్నది మట్టి ఒక్కటే సత్యం వాచారంభణో వికారో నామధ్యేయం మట్టి నుండి తయారైనటువంటి పాత్రలు విభిన్నంగా ఉండినా వాటిలో ఉన్నదంతా కూడా మట్టి నామరూపాల్లో భేదమే కానీ వస్తువులో ఏ విధమైనటువంటి భేదం లేదు ఈ సత్యాన్ని దర్శించడం చేత సనాతన ధర్మంలో విగ్రహారాధన అత్యంత ఉత్కృష్టమైనటువంటి సాధన సాధనగా పరిణమించింది ఎందుకో తెలుసా ఏ రూపం పరమాత్మది కాదు అన్ని రూపాలు పరమాత్మవే అన్ని నామాలు పరమాత్మవే కనుక ప్రతిదీ పవిత్రమే గనక విగ్రహాన్ని ఆరాధించడంలో ఆ ప్రతిమను కాదు ఆరాధించేది ఉపాదన కారణాన్ని కాదు నిమిత్త కారణాన్ని ఆరాధిస్తూ ఉండారు కనుక ఈ సృష్టి వెనక ఉండేటువంటి సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో అటువంటి సర్వేశ్వరుణ్ణి జ్ఞానపూరితంగా ఆరాధించడమే ఈ విగ్రహారాధనలో ఉండేటువంటి ఉత్కృష్టమైనటువంటి విషయం కనుక స్వరూపాన్ని తెలిసి అందరినీ దర్శించినప్పుడు మట్టి తెలిసినటువంటి వాడికి మట్టి పాత్రల్లో ఎట్లాగైతే భిన్నత్వం గోచరించదో విష్ణువు తెలిసినటువంటి వారికి విశ్వములో ఏ విధమైనటువంటి భేదం గోచరించేందుకు అవకాశం లేదు పిల్లల మధ్య మనం తగాదారు చూస్తూ ఉంటాం పిల్లలు గొడవ చేయడం చూస్తూ ఉంటాం నాన్న నాకు ఆ కావాలి నాకు ఈ ఒంటి బొమ్మ కావాలి నాకు ఏనుగు బొమ్మ కావాలి ఎందుకని సంపరించడానికి అది పంచదారతో తయారైంది గనక కాబట్టి ఏనుగైనా లేదు ఎలుకైనా లేదు కొంగైనా లేదు ఒంటైనా ఇవన్నీ కూడాను పంచదారతోనే తయారైనయి అనేటువంటి సత్యం పిల్లవాడికి అర్థం కాకపోవడం చేత కేవలం నామరూపాల మధ్య గొడవలు పెట్టుకుంటూ ఉన్నాడు కాబట్టి అన్నింటిలో ఉండేటువంటిది పంచదారే తెలిస్తే ఇక భేదాలకు అవకాశం లేదు బాధలకు అవకాశం లేదు అందరిలో ఉండేటువంటిది విష్ణువే పరమాత్మే అని తెలిసిన తర్వాత మళ్ళీ విభేదాలు ఈ ప్రపంచంలో గోచరించేందుకు అవకాశం లేదు ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి సర్వోత్కర్షణ స్థితిని సమాజంలో ఆవి ఆవిష్కరింపజేసేటువంటిది స్తోత్రం దీనివల్ల సమత్వం వస్తుంది సమజీవనం వస్తుంది ఎందుకని అందరిలో ఉండేటువంటిది ఒకే విష్ణువు గనక అయితే మీకు ఒక సమాధానం కావాలి ఇక్కడ ఎందుకని ప్రశ్న పడుతూ ఉంది కనుక అయితే ఇవన్నీ నశించిపోతూ ఉన్నాయి కదా అనొచ్చు కావచ్చు నామరూపాలు లయించిపోతూ ఉన్నాయి నామరూపాలు ఉన్నప్పుడు కూడా పరమాత్మ స్వరూపమే ఉంది నామరూపాలు సత్యం కాదు కానీ సత్యాన్ని నామరూపాల ద్వారా మనం పట్టుకోవచ్చు బాగా అర్థం చేసుకోండి నామరూపాలుమిత్య అలలు సముద్రం అవునా కదా అనే ప్రశ్న పెడితే అలా కూడా సముద్రమే కానీ సముద్రం అలా కాదు నా కలలో ఉండే ప్రతి రూపము నేనే కానీ నేను ఆ రూపం మాత్రం కాదు అట్లాగే ఈ విశ్వమంతా కూడా భగవంతుడే కానీ మారేటువంటి పరిణామం చెందేటువంటి నామరూపాత్మకమైనటువంటి ఈ ప్రపంచం అయ్యేందుకు అవకాశం లేదు ఇది అవగాహన కనుక ఉన్నది విష్ణు ఒక్కడే ఏదైతే కనిపిస్తుందో ఈ ప్రపంచ రూపంలో ఇది నామరూపాత్మకంగా ఉంది ఈ నామరూపాలు కూడా నువ్వు భిన్నంగా ఉండలేవు పరమాత్మ మీదనే ఆధారపడి ఉన్నవి ఆధారపడి ఉన్నవి కనుక ఇవే మీత్యా వీటికి ఆధారమయ్యున్నాడు గనక పరమాత్మే సత్యం ఆయనే విష్ణు వ్యాపనశీలం సర్వవ్యాపకమైనటువంటి వాడు అన్ని రూపాలు పవిత్రమే అన్ని నామాలు పవిత్రమే ఎందుకని ఇవన్నీ పరమాత్మ స్వరూపం గనక ఇటువంటి విశిష్టమైనటువంటి విషయాన్ని విష్ణు సహస్రనామం మనకు అందిస్తూ ఉంది దీనిని చర్చించుకుంటూ దర్శించుకుంటూ స్వపానక్రమంగా ముందుకు వెళుతూ సర్వం కలివిదం బ్రహ్మ ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ స్వరూపమే అనేటువంటి దివ్యానుభూతిని పొందడానికి మనం ప్రయత్నం చేస్తాం ఈరోజు రెండవ నామం విష్ణు ఇది చూచాం తరువాత మళ్ళీ చూద్దాం ఓ నమో భగవతే వాసుదేవాయస్తి పరిపాల गो ब्राह्मणे शुभमस्तु नि सुखिनो काली वर्ष तोर्जन्य पृथिवी सशिनी देशोंय संतु सर्भया మద పౌర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమీవసి ఓ శాంతి శా